జేష్ఠరాజం బ్రహణా బ్రహ్మణస్పత ఆనశ్వ్రీమహాగాధిపతివసరంభా శంకరాచార్యమ్యమా అస్మదాచార్యపరు పరంపరాయ నమస్కృత్యరం చె నరోం దీం సరస్వతీ యా సంత జయముదీరేషా తేవి హిత సాంఖ్యే బుద్ధిత్మాం శృణు బుద్ధ్యాయుక్ పాక కర్మబంధం ప్రసి ఇక్కడే ఉన్నామవునా భాష్యంలో ఉన్నాము భాష్యం అవతారికి అయిందా ఇది నిష్ఠాద్వయ విషయం శాస్త్రం సుఖం ప్రవర్తిష్యే శ్రోతారభాగేన సుఖం గ్రహీష పవర్ లేదండి పవర్ లేదు అంటే ఈ యూపిఎస్ ఉంది ఇక్కడ యూపిఎస్ మూలంగా ఏవో తిరుగుతున్నాయి తప్పిస్తే పవర్ లేదు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 మన హిందూ ధర్మము ఈనాడు ఉన్న స్థితిని మీరు చూసినట్లయితే అంతా ఎలా ఉంటుందంటే కలగూర గంపలాగా ఉంటుంది ఇస్తే ఒక పద్ధతిగా ఉండదు అంచేతనే హిందువులు ఒక యూనిట్గా దగ్గరికి రావడం కూడా కష్టమవుతూ ఉంటుంది ఎందుకంటే ఎవడి ధోరణి వాడిది ఒకడు కర్మ గొప్ప అంటాడు ఇంకొకడు జ్ఞానం ఇవేమీ కాదు యోగమే గొప్ప అని ఇవన్నీ కాదు ఇంకేదో ఉపాసన గొప్ప అని సో ఇలాగ ఎవరికి తోచిన విధంగా దాన్ని వాడు పీగుతూ ఉంటాడు ప్రతివాడు గీత శ్లోకాన్ని కోర్ట్ చేస్తాడు ఆఖరి కమ్యూనిస్టులు కూడా గీతనే కోట్ చేస్తారు దాన్ని బట్టి మీరు అర్థం చేసుకోవచ్చు సో ఈ విధంగా ఆ శాస్త్రం మనం అలా అలా ఉండకూడదు శాస్త్రం అలా ఎవరికి తోచినట్టుగా వాడు దాన్ని లాగిట్లాగా ఉంటే దానివల్ల ఎంత ఇబ్బంది అవుతుందో చూడండి అనేక రకాల ఇబ్బందులు వస్తాయి సమాజం చిన్నాభిన్నం అయిపోతూ ఉంటుంది మన పరిస్థితి అలాగే కనపడుతుంది శాస్త్రము వివేకపూర్వకంగా ఉండాలి తర్వాత ముఖ్యంగా ఆధ్యాత్మ శాస్త్రము మానవ జీవితానికి సంబంధించిన శాస్త్రం జీవితం అనేది ఇలాగైనా ఉండచ్చో అలాగైనా ఉండొచ్చో అలా ఉండదు ఏదో ఆర్ట్ అంటే ఇలా ఉన్న పర్లేదు అలా ఉన్న పర్లేదు అని ఏదో చెప్పచ్చు కానీ జీవితం అనేది ఉంటే ఒకే పద్ధతిలో ఉండాలి దెర్ ఈజ్ ఓన్లీ వన్ కరెక్ట్ వే ఇప్పుడు లాక్ తీసే కీ ఒకటే కరెక్ట్ కాంబినేషన్ ఉంటుంది ఎన్ని కాంబినేషన్స్ అరడగన్ కాంబినేషన్స్ కరెక్ట్ కాంబినేషన్స్ ఉండవు ఏదో ఒక్కటే కరెక్ట్ కాంబినేషన్ ఉంటుంది అలాగే ఈ జీవితాన్ని నిర్ధారించేటువంటి క్రమం కూడా శాస్త్రీయమైన బోధ కూడా ఒకే తాత్పర్యాన్ని కలిగి ఉంటుంది కానీ ఇన్ని రకాలుగా ఉండదు ఒకడు భేదం సత్యం ఉంటాడు ఇంకోటి అభేదం సత్యం ఉంటాడు మరొకడు భేదాభేదం సత్యం ఉంటాడు లాగా కలగాపులకంగా మన పార్లమెంట్ లాగా అలాగే ఎలా శాస్త్రం అలాగేలా కుదురుతుండే లేకపోతే ఏమవుతుంది వాళ్ళలో వాళ్ళు కొట్లాడుకోవడంతో సరిపడుతుంది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 మనం ఆ వివేకపూర్వకంగా గీతను నేర్చుకోవాల్సి ఉంటుంది అని అంటున్నారు ఆయన తర్వాత వివేకపూర్వకంగా కనుక బోధించినట్లయితే ఆ వినివడికి చెప్పి వినివడికి చెప్పే శాస్త్రం చెప్పినట్లయితే వినివాడు సుఖంగా దాన్ని గ్రహించగలుగుతాడు సో వివేకం లేకుండా చాలా కన్ఫ్యూజింగ్గా చెప్పేస్తూ ఉంటే అది జనం వ్యామోహాన్ని పొందుతారు పాపం వాళ్ళు ఏమి పైకి కొన్ని పైకి వ్యక్తం చేయరు ఏం మాట్లాడరు అలాగా ఎందుకు మాట్లాడరు అంటే సభాముఖంగా మాట్లాడడం సరికాదు అనే ఒక అభిప్రాయంతో కొంతమంది ఆగిపోతారు కొంతమంది ఎలా ఉంటారంటే చాలా డల్స్ కింద ఉంటారు ఏది చెప్పినా అలా వాళ్ళ నెత్తిమించి ఉంటుంది ఇంక దాంట్లో ఉండే వివేకము ఇంక ఇన్ని ఉండవు నేను ఒక ఆయన ఉపన్యాసం చెప్తుంటే విన్నాను పెద్ద స్టేజీ ఆయన వేషమోది కూడా చాలా దిట్టంగా ఉంది ఓ వెయ్యి మంది జనం కూడా ఉండాలి జనం కూడా తక్కువే ఉండదు ఆయన పది నిమిషాలు విన్నాను నేను ఏమైనా ఒక్క మాట ఉపయోగకరమైన మాట వస్తుంది ఆయన ఏమంటారంటే ఓమ్మ నాండే అని సీత అన్నాడు ఓకే పేరు అన్నారు అంటే అది సంబోధనైనా అవ్వాలి నమస్కారమైనా అవ్వాలి ఏదో అవ్వాలి కానీ అలా ఉనికి నేమొకటి చెప్పేసి ఉంచడానికి వీల్లేదు ఓన్లండి ఇంక ఇన్ని వ్యాకరణం గోల ఎందుకు ఓం సీత తర్వాత ఓం అండ ఆయన ఆయన ఓం అండ అమ్మ అండం ఓ ఓన్ ఓమ్ అనో ఏదో అంటాడు సంథింగ్ లైక్ దట్ ఈ డజన్ సే ఓం ఓన్ సీత హ్రీన్ దుర్గా హ్రీన్ రుక్మిణి రుక్మిణి అండ్ ఆయన రుక్మిణి పలకడానికి ఆ నాదికి తిరగదు అన్నమాట తర్వాత హిరీ హిరీమ్ అండవు హిరీ అండవు ఇటు కాకుండా ఇటు కాకుండా అటు కాకుండా మధ్యలో అంటాడు హీ నైదర్ మేక్స్ ఇట్ హిరీ వట్ ఎవర్ ఇట్ వట్ ఎవర్ ఇట్ ఇట్ హ్యాస్ నో మీనింగ్ బట్ స్టిల్ హిరీ హ్రీమ్ సమ్వేర్ ఇన్ బిట్వీన్ హీ హీఈస్ నాట్ ష్యూర్ ఆఫ్ ఇట్ హ్రీ లక్ష్మి అని ఐదు చెప్పాడు ఆయన ఐదు చెప్పేప్పటికీ ఆయనకే మళ్ళీ కన్ఫ్యూషన్ వచ్చేసింది వరుస ఈ వెయ్యి మంది అలా వేలమొహాలు వేసి చూస్తున్నాడు నేను అంటాను నన్ను అనుసరించి మీరు అనాలి అంటాడు ఆయన అండు వీళ్ళని అనిపించడు పది నిమిషాలు అయిపోయినప్పుడు ఏ ఏమిటంటాడు వీళ్ళు ఏమంటారు రీ రుక్మిణి అని అంటే వాళ్ళందరూ అన్నారు అనుకోండి సో వాట్ సో ఈ విధంగా ఒక పద్ధతి ఏమీ ఒక శాస్త్రీయమైన దృక్పథము సరి అవగాహన ఇవేమీ లేకుండగా అధ్యాత్మ సమాజము చాలా చందరవందరగా ఉన్నట్టు అనిపిస్తుంది ఒక రకంగా హిందూ సమాజం ఇంతలాగా ఇబ్బందికి గురి కావటం కూడా మనకి చాలా ఇబ్బంది అనిపిస్తుంది ఇప్పుడు ఇది క్రిస్టియన్ మిషనరీస్ ఉన్నారనుకోండి వాళ్ళలో కూడా లక్షా తొంభై పం పంథలు ఉన్నాయి వాళ్ళు కూడా స్థిరంగా ఏమీ ఉండదు వీడన్నది వాడు ఖండిస్తాడు వాడన్నది ఇంకొకటి ఖండిస్తాడు బట్ స్టిల్ సంహౌ దే మేనేజ్ టు ప్రొజెక్ట్ ఎ యునైటెడ్ పిక్చర్ వాడేదో ఒకటి పట్టుకుని దాన్ని అలా బలంగా ప్రాజెక్ట్ చేయగలుగుతూ ఉంటాడు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 మనం ఆఫర్ చేసి జనాల్ని మనం కన్విన్స్ చేయలేకపోతున్నాం అనిపిస్తుంది వాటే బ్యాడ్ ల్యాక్ ఎంత ప్రాచీనమైన ధర్మము నిన్న కాకమున్న కుక్క గొడుగులాగా పుట్టుకొస్తున్నటువంటి వాదముల ముందు అలాగా వీగిపోతూ ఉంటే ఎంత దురదృష్టకరమైన విషయం చూసారా సో ఈ విధంగా చాలా వివేకము లోపించి ఉన్నట్టుగా మనకి సమాజాన్ని చూసినట్లయితే కనపడుతుంది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 ఈ లోకంలో చలామణిలో ఉన్నటువంటి భావజాలాన్నంతని కూడా కొంత శోధన చేసి కొంత కలుపు తీసవతల పారేసి దానికి ఒక దిశానిర్దేశం చేసి ఒక వ్యవస్థని చేశారు ఆయన ఆ వ్యవస్థని చేయబట్టే ఈనాటి వరకు వచ్చింది ఈ ధర్మం ఇంకా నిలబడుతూ వచ్చింది లేకపోతే ఎప్పుడో కుప్పకూలిపోయి కాబట్టి అలాగంటే ఒక వివేకపూర్వకమైన వ్యవస్థని శంకరాచార్యులు చేశారు ఆయన డెబ్భై రెండు వాదాలని కన్సిడర్ చేశారంటే మీరు ఆలోచించండి డెబ్భై రెండు వాదాలని కన్సిడర్ చేసి వాటన్నిటినీ కూడా నిరాకరించి నిరాకరించడం అంటే ఇంటోటో నిరాకరించటం కాదు వాళ్ళలో ఉండేటువంటి ఆ దోషబుద్ధిని తప్పు ఎక్కడ చేస్తున్నారో ఆ తప్పును నిరాకరించారు కానీ నిరాకరించలేదు నామ తంత్రం చేస్తుంటే ఆ తంత్రంలో మీరు చేస్తున్న ఈ పద్ధతులు తప్పును నిరాకరించారు ఆ తాంత్రికులు ఏ దేవి రూపాన్ని ఆరాధిస్తున్నారో ఆ రూపాన్ని నిరాకరించలేదు సో ఆ విధంగా ఆయన చాలా వ్యవస్థితంగా శాస్త్రాన్ని చెప్తారు ఎందుకంటే శాస్త్రము ఇట్స్ ఎ సైన్స్ సైన్స్ని మీరు మీ వ్యక్తిగతమైన సబ్జెక్టు ఇంటర్ప్రిటేషన్స్తో చెప్పకూడదు సైన్స్ని సైన్స్ లాగే చెప్పాలి సో అదంతా ఈ శ్లోకం దగ్గర ఈ రకమైన సంభాషణ అంత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 అంతరంగ సాధన జ్ఞాననిష్ట సో కర్మయోగము జ్ఞానయోగము యోగము అంటే సాధన లేక ఉపాయము అనర్థం సో ఆ వ్యవస్థని నిర్ధారణ చేస్తున్నారు అందాము ఏషా తేభి హిత సాంఖ్యే బుద్ధిర్యోగే త్విమాంశృ బుద్ధ్యాయుక్తో పా కర్మబంధం ప్రహస్ పదచము ఎంఖ్యే బుద్ధి యోగే తు ఇం శృణు బుద్ధ్యాబంధం ప్రహాస్యసి ఇది ఇంతకు ముందు చెప్పినట్టున్నారు మేము ప్రజల పదార్థం అయినా పోనీ ఒకసారి చెప్దాం మొదలుపెట్టాం కాబట్టి హే పార్థ ఓ అర్జున తే నీ కొరకు ఏషా ఈ సాంఖ్యే బుద్ధి సాంఖ్య సాంఖ్య విషయమైన బుద్ధి అభిహిత బడినది తూ దీనికి భిన్నముగా ఇమాం ఈ యోగే యోగ విషయమునకు చెందిన ఇమాం ఈ బుద్ధిని గురించి శృణు వినుము సాంఖ్యము యోగము రెండు పదాలు మీరు పదాలను జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి ఒకవేళ యోగ పదాన్ని మీరు సాంఖ్యంతో కలిపి వాడేరనుకోండి అప్పుడేమనాల్సి ఉంటుంది సాంఖ్య యోగము కర్మయోగము అనాలి యోగ యోగము అనకూడదు అక్కడ యోగ శబ్దానికి కర్మ అనర్థం యోగ శబ్దాన్నే రెండు సార్లు వాడాల్సి వచ్చినప్పుడు యోగ యోగము అని వాడేరనుకోండి అలాగైతే కన్ఫ్యూషన్ వచ్చేలేదు మరి యోగ శబ్దానికి కర్మ అనర్థం ఉంది ఉపాయము సాధన అనర్థం కాబట్టి కర్మ అనే ఉపాయము అని చెప్పాలి కర్మ అనే ఉపాయము అని Yoga కర్మయోగము అంటే బాగుందా యోగయోగము అంటే బాగుందా కర్మయోగము అంటేనే బాగుంది కాబట్టి కర్మయోగము అనే అంటాం కాబట్టి సాంఖ్యయోగము అంటే జ్ఞా సాంఖ్యము అంటే జ్ఞానం జ్ఞానము అనే ఉపాయము కర్మ అనే ఉపాయం రెండు ఉపాయాలు సా రెండు సాధనాలు దేనికి సాధనాలంటే జీవితము యొక్క పరమ లక్ష్యమును చేరుకున్నటకు సాధనాలు మానవుడు అయి పుట్టినందుకు వాడు ఈశ్వరుణ్ణి పొందాలి ఇది మానవ జన్మ యొక్క పరమ ప్రయోజనము అదే అస్ మంచిదండి మానవుడే పుట్టాడు అంటే డబ్బు సంపాదించి భోగాలు అనుభవించడం కోసం కాదు పుట్టింది అది సెకండరీ దట్ దాపన్ సో ఇప్పుడు ఆవు అయి పుట్టిందనుకోండి గడ్డి మేసి పాలివ్వడం దాని పుట్టుపెక్కి ప్రయోజనం అక్కడికోసరి ఇంకా అంతకంటే వేరే ప్రయోజనం ఏం కానీ మనిషే పుట్టాడు అనుకోండి అలాగే డబ్బు సంపాదించి భోగాలు అనుభవించడం అదే అదే మనిషి అంటున్నాను మరి మనిషికి పశువుకి తేడా ఉంది మనిషి పశువు చేసి పని చేస్తూనే కొంచెం అధికంగా చేయాల్సి ఉంటుంది వీడు ప్రకృతికి అధికారి కదా మరి ఏమిటి అధికము అంటే తన స్వరూపమును తెలుసుకుని దానికే ఇంకో భాషలో చెప్పాలంటే ఈశ్వర సాక్షాత్కారమును పొంది వీడు కృతార్థుడు కావలను దానికి మోక్షము పేరు సో ధర్మం అనండి సో ఆ పురుషార్థము ఒకటి మనిషికి ఉంటుంది సో ఇది దిస్ ఈజ్ అన్ గోల్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 అప్పుడు కొంచెం నేర్చుకోవడానికి వీలుగా ఉంటుంది డజన ఉండొచ్చు ఇప్పుడో ప్రాణాయామం చేస్తారు తర్వాత ధ్యానం చేస్తారు ధారణ చేస్తారు అయితే పుష్పం చదువుకుంటారు గురు చేస్తారు తీర్థయాత్ర చేస్తారు దానం చేస్తారు ధర్మం చేస్తారు తపస్సు చేస్తారు ఇవన్నీ ఉపాయాలే ఈ రకంగా ఎన్ని ఉన్నాయి పన్నెండు ఉన్నాయి పదహారు ఉన్నాయని అలా చెప్తే వినివడికి ఎంత కన్ఫ్యూజ్ అయిపోతుంది అవన్నీ ఉన్నమాట వాస్తవం అవన్నీ కూడా మంచివి అవన్నీ మనకు అవసరమే మనకి ఎన్ని ఉంటే అన్నీ స్వీకరిస్తాం కానీ వాటిని ఒక వ్యవస్థితంగా పెట్టాలి ఒక ఆర్గనైజ్డ్ వేలో బోధించాలి అది శాస్త్రం యొక్క పర్పస్ ఇప్పుడు కెమిస్ట్రీ బోధించండి అంటే హండ్రెడ్ ఎలిమెంట్స్ ఉన్నాయి ఓకే మరి అయితే ఆ ఎలిమెంట్స్ చెప్పండి అంటే ఒకటో ఎలిమెంటు రెండో ఎలిమెంటు మూడు అలా చెప్తారా మాట అలా చెప్పడం ఈ హండ్రెడ్ ఎలిమెంట్స్ని సెవెన్ గ్రూప్స్ కింద ఆర్గనైజ్ చేస్తాం గ్రూప్ వన్ గ్రూప్ టూ గ్రూప్ త్రీ అలా ఆర్గనైజ్ చేస్తారు అప్పుడు కొంచెం చదువుకోవడానికి తేలిపోతుంది నిజానికి సెవెన్ గ్రూప్స్ కొంచెం ఎక్కువ కానీ మరి తప్పదు అక్కడ ఉన్నవు వందవు కాబట్టి ఇక్కడ ఉన్నవి డగనం కాబట్టి రెండు లేకపోతే మూడు భాగవతంలో మూడు చేశారు భాగవతంలో మూడు యోగాలని చెప్పారు మూడు నిష్ఠలని శ్రీకృష్ణుడు చెప్తాడు ఏకాదశి స్కంధంలో ఆ టెక్స్ట్ యొక్క లక్షణాన్ని పెట్టి అది భక్తి శాస్త్రం కనుక కర్మయోగము భక్తి యోగము జ్ఞానయోగము అని మూడుగా చెప్పాడు గీత వేదాంత గ్రంథం కనుక దీని జ్ఞానానికి ప్రాధాన్యాన్ని ఇచ్చేటువంటి టెక్స్ట్ కనుక జ్ఞాన జ్ఞానగ్రంథం ఇది జ్ఞానానికి సంబంధించినటువంటి శాస్త్రం వేదాంత శాస్త్రం కదా మరి కాబట్టి ఇక్కడ భక్తిని కర్మని మిళితం చేసి ఒక్కటి కింద ప్రతిపాదన చేశారు దాన్ని కర్మయోగము ప్రతిపాదన చేశారు దాంట్లోనే భక్తిని కూడా కలిపేసి సో అంటే భక్తులకు కోపం రావాల్సిందేం లేదు అయ్యో మా భక్తిని లేకుండా చేశారు కదా చేశారని భక్తి లేకుండా ఎక్కడ చేశారు భక్తి లేకుండా చేయలేదు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 సముద్రం నుంచి కొంత భూభాగాన్ని రీక్లెయిమ్ చేయచ్చు కదా వెళ్ళి ఇది దీనికోసం ఉన్నదాని కోసం దెబ్బలాడకపోతే సముద్రం నుంచి కొత్త భూమిని రీక్లెయిమ్ చేయొచ్చు కదా బాంద్రా రీక్లెయిమ్ అని బాంబేలో ఉంది వాళ్ళు ఏం చేశారంటే చక్కగా కొంత భూమిని రీక్లెయిమ్ చేశారు సింగపూర్లో నేను చూసాను చాలా ఆశ్చర్యం వేస్తుంది వాళ్ళది ప్రాజెక్ట్ సింగపూర్ గవర్నమెంట్ ప్రాజెక్ట్ ఏమిటంటే ప్రతి సంవత్సరము వెయ్యి హెక్టేర్స్ భూమిని మనం రీక్లెయిమ్ చేసుకోవాలి ప్రాజెక్ట్ ఎవ్రీ ఇయర్ థౌజండ్ హెక్టేర్స్ ఏమంటే వాళ్ళు ఏం చేస్తారంటే ఎక్కడ సర్వే చేసి షాలో ల్యాండ్ షాలో వాటర్స్ ఉంటాయి కదండి సముద్ర వాటర్స్ వాటిని చక్కగా సర్వే చేసి పెట్టుకున్నారు సో దీంట్లో ప్రయారిటీ వైజ్ ఈజీగా రీక్లెయిమ్ చేయగలిగినటువంటి పోర్షన్ ఏది అని అలాగే వాళ్ళు ప్రయారిటైజ్ చేసుకుని థౌజండ్ థౌజండ్ థౌజండ్ ఆ పోర్షన్స్ అన్నిటి థౌజండ్ ఏకర్స్ కింద విభాగం చేసి ఒక పద్ధతి ప్రకారం ఒక సైంటిఫిక్ మెథడ్ ప్రకారం రీక్లెయిమ్ చేస్తారు ముందే బౌండరీస్ గీసేస్తారు గీసి రీక్లెయిమ్ చేస్తారు రీక్లెయిమ్ చేయడానికి మట్టి కావాలి కదా మట్టి ఇలాంటివి ఇసకాలంటే ఎక్కడి నుంచి వస్తారు వాళ్ళ దగ్గర లేవు కదా ఎక్కడి నుంచి తీసుకొస్తారు బట్ ఈ భూమిలో గీసి అక్కడికి వస్తే అక్కడికి కాబట్టి ఇండోనేషియా నుంచి కౌలాలంపూర్ ఉన్న టౌన్ ఉంది ఎక్రాస్ ది ఛానల్ అదర్ సైడ్ కౌలాలంపూర్ ఉంది ఒక బార్జస్ పెద్ద పెద్ద షిప్ బార్జస్ పెట్టుకుని ఆ కౌలాలంపూర్లో ఎక్స్ట్రాగా పడున్న మట్టిని అక్కడ కొనుక్కుంటారు కొని ఆ బార్జెస్లో మట్టి తీసుకొచ్చి ఈ బౌండరీస్ లోపల పోసి ఏడాది పూర్తయ్యేపటికి థౌజండ్ హెక్టేర్స్ ల్యాండ్ వచ్చేస్తుంది ఆ రకంగా సింగపూర్ వాళ్ళు వాళ్ళు పెంచుకుంటూ పోతున్నారు అలాంటిది ఏదైనా చేయాలి కానీ ఉన్నదాని పేరు మార్చడానికి దెబ్బలాడే ఎందుకు ఇది ఈ పేరు ఏం పెడితే ఇప్పుడు ఖమ్మం ఉన్నదాన్ని ఖమ్మం తీసి ఖిమ్మను పెట్టారనుకోండి వాట్ యూ గెయిన్ అవుట్ ఆఫ్ ఇట్ దానికి దానికి ఏదైనా కొంత శోభ చేయాలి కానీ పేరు గురించి దెబ్బలాడితే నామరూపాల గురించి దెబ్బలాడితే ఎంత మూర్ఖత్వం అది సో ఇలా మన మన సమాజం అంతా అలాగే ఉంది శివుడు వద్దు విష్ణువు కావాలంటాడు లేకపోతే విష్ణు వద్దు శివుడు కావాలంటాడు వీడు దేనికోసం దెబ్బలాడుతున్నాడు అంటారు నామరూపాల కోసం దెబ్బలాడుతున్నాడు అంతే ఇది ఎలాగుందంటే నాకు నెక్లెస్ వద్దు గాజులే కావాలని అమ్మాయి దెబ్బలాడుతుంది అనుకోండి దేనికోసం దెబ్బలాడుతున్నట్టు నామరూపాల కోసం దెబ్బలాడుతోంది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 జీవిత శాస్త్రం కదండి మానవ జీవితానికి సంబంధం జీవితానికి సంబంధం లేకపోతే మీరు ఆ శాస్త్రాన్ని చదవాల్సిన అవసరం లేదు ఎందుకు ఊరికే ఈ శాస్త్రాలు నేను చదివి ఏం చేస్తారు ఏవో చదివిన చదువు చదివారు ఉద్యోగాలు చేసుకుంటారు అదే బెటరు జీవితానికి ప్రతి క్షణం కూడా అది అనువర్తించాలి అప్పుడే మనం చదివిన ఉపయోగం మనిషి యొక్క స్వరూపాన్ని మీరు పరిశీలించినట్లయితే మనిషిలో కర్మేంద్రియములు జ్ఞానేంద్రియములు అని రెండు రకాల ఇంద్రియాలను ఇచ్చాడు భగవంతుడు ఏ ఇంద్రియాల ఇంద్రియము అంటే ఒక శక్తి గలది ఇంద్రియము అనే పదానికి అర్థం శక్తి గలది శక్తికి ఒక రూపం ఒకటి ఉంటుంది ఆ రూపము కర్మ యాక్షన్ రూపంగా ఉన్న శక్తి అయితే వాటికి కర్మేంద్రియములు జ్ఞాన రూపంగా ఉండే శక్తికి జ్ఞానేంద్రియములు దేవుడు ఇచ్చాడు అలాగే దట్ ఈజ్ వాట్ వీ హ్యావ్ కాబట్టి ఇప్పుడు చేతులు కాళ్ళు మొదలైనవి కర్మేంద్రియాలు కన్ను ముక్కు మొదలైనవి జ్ఞానేంద్రియం అంటే రెండే ఉన్నాయి కాబట్టి ఈ ఈ సామగ్రిని ఉపయోగించి మనం ఈశ్వరుణ్ణి చేరుకోవాలి ఉన్నలో ఓ పడవ ఉంది ఓ దారి ఉంది దేవుడి దగ్గరికి వెళ్ళడానికి కొండ మీద ఉన్న దేవుడి దగ్గరికి వెళ్ళడానికి ఓ ఫుట్పాత్ ఉంది వీడు అంటాడు ఈ ఫుట్ పాత్ బాగులేదు చాలా గులకరాలు అవి ఉన్నాయి అని ఆ ఫుట్ పాత్ను తిరుగుతున్నాడు కూడా తిరుగుతుంటే ఓ మహాత్ముడు చెప్పాడు వేరే దాన్ని తిరుతా నీకు ఏమైనా ఉన్నదే అదే ఫుట్ పాత్ ఇంక రెండోది లేదు అదే ఉంది కాబట్టి ఇప్పుడు నువ్వేం చేస్తావో డిసైడ్ చేసుకో ఆ ఉన్న ఫుట్పాత్ని ఉపయోగిస్తావా లేకపోతే తిరుగుతూ కూర్చుంటావా ఉన్నది అది ఆ విధంగా మానవదేహము ఇది వ్యాధులకు నిలయము మరణించడా ఎప్పుడు తొందరలోనే గర్భ కాలగర్భంలో కలిసిపోయేదే కానీ స్థిరంగా నిలిచేది కాదు అనేక వ్యాధులకు దోషములకు నిలయము అని ఈ విధంగా దాన్ని తిరుగుతూ కూర్చుంటే తిట్ట అదంతా కరెక్టే కానీ ఉన్న సాధనం ఇది ఒక్కటే ఇంకొకటి లేదు దేవుణ్ణి చేరుకోవటానికి మనకు ఉన్నటువంటి రథము వెహికల్ ఇది ఒక్కటే కాబట్టి వెహికల్ ఎన్ని దోషాలు ఉన్నా ఉన్నది అయినప్పుడు పడవ ఎన్ని ఎంత లోతు ఎంత ఎన్ని లోటుపాట్లున్నా ఆ పడవతోటే మనం ఈ సంసార సగ సాగరాన్ని దాటాల్సి ఉంటుంది సో ఇప్పుడు ఈ మానవ దేహం అని ఏదైతే దీంట్లో రెండు రకముల శక్తులు ఉన్నాయి ఒక శక్తికి ఒక రకానికి కర్మేంద్రియములోని పేరు వాటితోటి కర్మని చేయగలరు మీరు రెండో రకానికి జ్ఞానేంద్రియములో పేరు వాటితోటి మీరు జ్ఞానాన్ని సంపాదించగలరు కాబట్టి ఇప్పుడు నేను దేవుణ్ణి చేరుకోవాలంటే ఎలాగా చేరుకోవడం అంటే కర్మని చేసి చేరుకోవాలి జ్ఞానాన్ని పొంది చేరుకోవాలి పని చేసైనా చేరు చేరుకోవాలి తెలుసుకునైనా చేరుకోవాలి జ్ఞానం అంటే తెలుసుకోవటం బస్ ఇతా హీ బాత్ హై మూడోది లేదు కాదండి భక్తి అయ్యా భక్తి అంటే ఏమిటి భక్తి మీరు ఏం చేస్తారు భక్తి అంటే దేవుడికి కర్మ అవుతుంది దేవుని యొక్క స్వరూపాన్ని ధ్యానం ఉపాసన చేస్తాము జ్ఞానం కోట్లో పారాయండి దాన్ని అయ్యే అది స్థూలంగా ఉంటే భక్తి కర్మలో యోగంగా పడిపోతుంది సూక్ష్మంగా ఉంటే జ్ఞాన పడిపోతుంది ఒక రకంగా భక్తి అనేది ఇటు కర్మకి అటు జ్ఞానానికి మధ్యలో ఒక బ్రిడ్జి లాగా పనిచేస్తుంది ఇప్పుడు బ్రిడ్జి ఇప్పుడు ఇది కెనడా ఇది యుఎస్ఏ ఇది కెనడా మధ్యలో బ్రిడ్జ్ రెయిన్బో బ్రిడ్జ్ అని ఒక బ్రిడ్జ్ ఉంటుంది ఇప్పుడు ఈ రెయిన్బో బ్రిడ్జి ఇప్పుడు అక్కడ ఎన్ని ఉన్నాయి ఎన్ని దేశాలున్నాయి రెండు దేశాలున్నాయి మూడు దేశాలు ఉన్నాయి రెండే మూడులే ఉన్నాయనకూడదు ఇది ఇది అమెరికా ఇది కెనడా ఇది రెయిన్బో బ్రిడ్జ్ మూడు ఉన్నాయి అనుకో అనక్కర్లేదు రెండు ఉన్నాయని చెప్పవచ్చు కాదండి మూడని చెప్తాం పోనీ చెప్పండి తప్పేమ నిజానికి ఆ బ్రిడ్జిలో ఒక గీత ఒకటి ఉంటుంది బ్రిడ్జ్ మీద ఒక గీత ఒకటి ఉంటుంది సెంటర్లో ఉంటుంది ఆ గీత ఆ గీతకి ఇటువైపు అమెరికా అటువైపు కెనడా నిజంగా యూ బిలీవ్ అండ్ ఆ గీత కూడా వైడ్గా గీస్తా మళ్ళీ దాంట్లో సగం అమెరికా సగం సో ఈ విధంగా ఆ బ్రిడ్జ్ అన్నది బ్రిడ్జిని you may count separately or యూ మే కౌంట్ సెపరేట్లీ ఆర్ యు నీడ్ నాట్ కౌంట్ సెపరేట్లీ అంతా వివక్ష అంట మీరు చెప్పదలుచుకున్న దాన్ని బట్టి ఉంటుంది దాంట్లో పెద్ద దెబ్బలాడుకునేందుకు ఏం లేదు అక్కడ దెబ్బలాడేదేం కాబట్టి భక్తిలో స్థూలమైనటువంటి అంశాలన్నీ కూడా కర్మలో పడిపోతాయి భక్తిలోని సూక్ష్మాంశము జ్ఞానం వైపుకి వెళుతుంది మంచి అయితే జ్ఞానాంగోపాసనలు కర్మాంగోపాసనలు ఉపాసనలు ఇటు ఉంటాయి అటు ఉంటాయి సో ఇక్కడ శ్రీకృష్ణుడు ఏం చేస్తున్నాడంటే రెండు గిన్నెలు ఎక్కేస్తున్నాడు రెండు మళ్ళీ ఇంకొకటి మూడు కింద ఇక్కడ లెక్క ఇయట్లేదు వివక్ష ఇంకో సందర్భంలో మూడేళ్ళు లెక్క వేసినా పర్లేదు కానీ రెండేనా ఒక మాట మూడైనా ఒక మాట మీరు ఇంకెలా పెంచుకుంటో దాన్ని పన్నెండు చేశారనుకోండి అప్పుడు మళ్ళీ పర్పస్ ఆఫ్ ది క్లాసిఫికేషనే చెడిపోకండి కాబట్టి అలా చేయకూడదు రెండు సో నీకు ఇంతవరకు సాంఖ్యయోగాన్ని గురించి చెప్పడం తెలుసుకోవలసిన విషయాలన్నీ చెప్పేశాను తెలుసుకోవాలి ఇప్పుడు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 అలాంటి పద నేను కార్బన్ నేను హైడ్రోజన్ అలా వెనుకుంటా కార్బన్ హైడ్రోజన్ నేను ఎక్కడవుతాను కార్బన్ని హైడ్రోజన్ని తెలుసుకుంటూ ఉండేవాడిని అవుతాను కానీ దేహం అయితే కార్బన్ హైడ్రోజనే దేహంలో మొత్తం దేహంలో నైంటీ నైన్ పర్సెంట్ని మీరు డిఫైన్ చేయమంటే కార్బన్ హైడ్రోజన్ నైట్రోజన్ ఆక్సిజన్ కథ అయిపోయింది ఇంకేం లేదు కవర్ అయిపోయింది కాల్షియం మెగ్నీషియం ఐరన్ మిగిలిన వన్ పర్సెంట్లో పడతాయి వన్ పర్సెంట్ కూడా ఉండవు ఐరన్ అంటే ఎంత ఊరికే ఏదైనా రాడ్లోవేమైనా ఉంటాయా ఐరన్ అంటే ఊరికే హిమోగ్లోబిన్లో ఐరన్ కంటెంట్ కొద్దిగా ఉంటుంది అంచేతనే ఐరన్ డెఫిషియన్సీ ఉందనుకోండి అప్పుడు టాబ్లెట్ వేసుకుంటారు ట్యాబ్లెట్ ఎంత ఉంటుందో ఇంత ఉంటుంది దాంట్లో ఐరన్ అంటే దాంట్లో ఇనుప రసనో అది ఇనపే ఉండవుకే ఒక ట్యాబ్లెట్ బరువు హండ్రెడ్ మిల్లీగ్రామ్స్ ఉంటే దాంట్లో ఐరన్ అంతా కలిపి పాయింట్ ఫైవ్ మిల్లీగ్రామ్ కూడా ఉండదు మిగతాదంతా కూడా ఆ ఐరన్ ని బాడీలో అబ్జార్బ్ చేసేందుకు ఉపయోగపడే ప్రోటీన్స్ అలాంటివి ఉంటాయి కాబట్టి కార్బన్ హైడ్రోజన్ నైట్రోజన్ ఆక్సిజన్ ఇది దేహం అంటే మీరు కార్బన్ హైడ్రోజన్ నైట్రోజన్ ఆక్సిజనా మీరు ఓ మూడు గ్యాస్ సిలిండర్లో పక్కన కొంత బూడిదే పెడితే ఈజ్ దట్ యూ నో యు ఆర్ నేదర్ కార్బన్ హైడ్రోజన్ నైట్రోజన్ ఆక్సిజన్ నార్ దేర్ కాంబినేషన్ యు ఆర్ నన్ ఆఫ్ దీస్ థింగ్స్ యు ఆర్ ద అవేర్నెస్ Chaitanya చైతన్యం అండి telusu, తెలుసు జ్ఞానం అండి మీ స్వరూపం జ్ఞానం జ్ఞాన శరీరీ మీ mi అంటే మీ essential content అసెన్షియల్ కంటెంట్ జ్ఞానంగానే ఆటమ్స్ మలుచూల్చుకోవు ఇప్పుడైతే ఏం చేయమంటారు ఏమీ చేయక్కర్లేదు ఏం చేయడానికి ఏముంది చేయడానికి ఏం లేదు ఇదో పిచ్చి సమస్య పిచ్చి గోళ ఏం చేయమంటారు ఏమీ చేయడానికి నేను చేయడం గురించి మాట్లాడటం లేదు యూషుడ్ నో అబౌట్ ఇట్ అలా మేము ఏం చేయాలో చెప్పండి ఈ చికీర్ షవహ పీపుల్ వాంట్ టు డూ సమ్థింగ్ దిస్ ఈస్ దర్ ప్రాబ్లం తెలుసుకోమంటే వాళ్ళకి ఇష్టం ఉండదు తెలుసుకోమంటే అది తెలుసుకోవడం సూక్ష్మంగా ఉంటుంది దానికి బుద్ధికి పదును పెట్టాల్సి ఉంటుంది అది బుద్ధికి వీడు పదును పెట్టడం న్యూరాన్స్ ఫైర్ చేయడం మానేసి చాలా కాలమైన వీడు డిగ్రీ పాస్ గవర్నమెంట్ ఉద్యోగంలో చేరినప్పుడే న్యూరాన్స్ ఫైర్ చేయటం బంధు పెట్టేశాడు అప్పటి నుంచి ఇంకా న్యూరాన్స్ అవి ఫైర్ చేయట్లేదు ఫైర్ చేయడం అంటే న్యూరాన్ అని ఒక సెల్ అది చాలా సూక్ష్మంగా ఉంటుంది ఎంత సూక్ష్మంగా ఉంటుందంటే ఒక బిలియన్ సెల్స్ ప్లీజ్ నోట్ ఏ బిలియన్ సెల్స్ బిలియన్ సెల్స్ అంటే హండ్రెడ్ క్రోర్ సెల్స్ ఓ పిన్ హెడ్ మీద కూర్చోబెట్టచ్చు ఈ పిన్లు ఉంటాయి చూడండి దాని హెడ్ మీద చిన్న మైనటెస్ట్ డ్రాప్ దాని మీద ఫిట్ అవుతుంది కదండీ పిన్హెడ్ ఆ మైనటెస్ట్ డ్రాప్లో బిలియన్ న్యూరాన్స్ పడతాయి స్మాలెస్ట్ సెల్స్ ఇన్ ది హ్యూమన్ బాడీ ఆ న్యూరాన్ సెల్స్ వాటిల్లో ఎలక్ట్రిసిటీ ఉంటుంది ఎలక్ట్రిక్ కరెంట్ చాలా మైనట్గా ఉంటుంది అత్యంత సూక్ష్మంగా ఉంటుంది మీరు జ్ఞానాన్ని మీరు పొందినప్పుడు విషయం తెలుసుకున్నప్పుడు దట్ గెట్స్ ఎక్సైటెడ్ ఇట్ ఫైర్స్ అనమాట టూ ఇంటూ టూ ఈక్వల్ టు ఫోర్ అంటే సమ్ సెల్స్ ఫైర్ అవుతాయి అలా ఫైర్ చేయడం మానేసి చాలగా అయింది ఎవరో వాళ్ళే చెడు ఫైర్ చేయటం ఇప్పుడు వాడిని జ్ఞానం జ్ఞానం తెలుసుకోరా అన్నారనుకోండి ఆత్మస్వరూపాన్ని తెలుసుకోమన్నారు అనుకోండి నేనేం చేయాలో చెప్పాడు చికేర్ షవ నువ్వు ఇదిగో ఈ పెద్ద పనులకే ఉంది దీన్ని ఇంకో డజన్ మందిని పోగేసి ఈ మూల నుంచి ఆ మూల దాకా మోసుకెళ్ళి మళ్ళీ మోసుకు చక్క రారా అంటే శబాషని మళ్ళీ మోసుకెళ్ళి అలా తీసుకెళ్ళి ఈ పని చేయడం ఇది రెడీగా ఉన్నారు అంట రియల్లీ వాళ్ళకి అలాంటి పని ఏదో ఒకటి పురమాయించాలి పరమానంద శిష్యుల్లాగా వాళ్ళకి అలాంటి పని ఒకటి పురమాయించాలి ఏమిటి పని ఏమిటంటే ఇదిగో ఈ దేవాలయం ఉంది కదా ఈ దేవుణ్ణి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 కర్మ అవసరం ఇప్పుడు కూడా కర్మ శుద్ధి చేసుకుని శుద్ధి చేయాలనుకోండి ఇప్పుడు పాత్ర ఉందనుకోండి పాత్రని శుద్ధి చేయాలనుకోండి అప్పుడు దానికి నేను తపస్సు చేసి తపస్సుక్తి చేత శుద్ధి చేస్తాను అయితే కంటితో చూసి శుద్ధి చేస్తాను ఇలాంటి పిచ్చివేషాలు వేయకూడదు శుద్ధి చేయాలంటే శుభ్రంగా బ్రష్ అది తీసుకుని దాన్ని ఇలాగా రబ్ చేసి క్లీన్ చేసి శుద్ధి అనేది ఎప్పుడు కూడా కర్మ సాధ్యం కర్మ వల్ల సిద్ధించి దాని పేరే శుద్ధి జ్ఞానం వల్ల శుద్ధి సిద్ధించరు శుద్ధి లభించదు కనుక కర్మ వల్ల ఆ బుద్ధిని శుద్ధి అది ఫస్ట్ స్టెప్ ఆ తర్వాత ఆ బుద్ధిలో జ్ఞానము అమృతము ఉదయించి వీడు మోక్షాన్ని పొందుతాడు అది సెకండ్ స్టెప్ ఇప్పుడు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 అందుకోసం నేను నీకు ఇంతవరకు సాంఖ్యాన్ని చెప్పాను ఇప్పుడు యోగమును అనగా కర్మయోగాన్ని కూడా చెప్తాను విను ఆయన వింటూనే ఉన్నాడుగా మళ్ళీ విను అండదు ఎందుకు అంటే హెచ్చరిక జాగ్రత్తగా గమనించమోయ్ అని హెచ్చరిక సో రెండవ భాగం అందాము హే పార్థ అర్జున యయా బుద్ధ్యా ఏ కర్మయోగ బుద్ధిచే యుక్త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 ఇదిగో ఈ కర్మ వల్ల ఈ ఫలము నాకు లభించినది అనే కనెక్షన్ ఉన్నదే కారణకార్యభావము యొక్క అవగాహన కొన్ని చోట్ల కుదురుతుంది చాలా చోట్ల కుదరదు ఎందుకంటే మానవ జీవితాన్ని ప్రభావితం చేసే అంశాలు కోకలలుగా ఉంటాయి ఒకటి రెండు అంశాలు ప్రభావితం చేయవు అనేకములైన అంశాలు మన జీవితాలని ప్రభావితం చేస్తూ ఉంటాయి ఉదాహరణకి నైన్ అయిన తర్వాత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 వాళ్ళు చాలా బలంగా ప్రభావితులు అయిపోతారు సో వ్యక్తుల యొక్క జీవితాలు అనేక అంశముల చేత ప్రభావితం అవుతూ ఉంటాయి కాబట్టి ఈ అంశాలనన్నిటినీ మూటగట్టి వాటిని ఎనలైజ్ చేసి వాటి నుంచి ఒక నిష్కర్ష తీసుకురావటం అన్నది చాలా కఠినమైన విషయం అంచేతనే శ్రీకృష్ణుడు గహనా కర్మణో గతిహీని నువ్వు మీమాంస పెట్టుకోవద్దని చెప్తాను ఎందుకంటే అక్కడ సత్యం ఎలా ఉందంటే మనం ఒక క్ష ఒక ఒక సమయంలో ఒక ఫలాన్ని సుఖంగా దుఃఖం కానీ అనుభవిస్తున్నాము అంటే దా ఆ అనుభూతి వెనుక అనుభవం వెనుక కొన్ని అసంఖ్యాకములైన అంశాలు ఉంటాయి నిజానికి సృష్టి మొత్తం మహాత్ములు చెప్తారంటే ఒక ఒక వస్తువు లేకపోతే ఒక పరిస్థితి అలా ఉంది అంటే సృష్టి మొత్తం అలా ఉండడం కారణం You ే యు ఆర్ బికాస్ ది ఎంటైర్ యూనివర్స్ ఈస్ ది వే ఇట్ ఈస్ అర్థమైందా మీకు మొత్తం జగత్తంతా కూడా అలా ఉంది కాబట్టి మీరు ఇలా ఉన్నారు ఒకవేళ జగత్తు మీరు ఇలా ఉండకుండా ఉండాలంటే ఈ మొత్తం జగత్తు ఇలా ఉండకూడదు అప్పుడు మీరు ఇలా ఉండక్కర్లేదు ఇప్పుడు ఒక అమ్మాయి వచ్చి నన్ను అడిగింది స్వామిజీ నేను నల్లగా ఉన్నాను నాకు ఈ దురదృష్టం ఎందువల్ల వచ్చింది ఏం చెప్తాం అంటే నేను మనం చూడమ్మా ఈ జగత్తు ఇలా ఉంది ఇది ఇలా ఎందుకుందంటే ఏం చెప్తారు మీరు ఈ జగత్తు ఇలా ఉందంటే బస్ హై ఇట్ ఈస్ లైక్ దాట్ ది ఎంటైర్ యూనివర్స్ ఈజ్ లైక్ దాట్ దర్ యు ఆర్ లైక్ దిస్ కాబట్టి నా నా ప్రారంభం ఇలా ఎందుకుందంటే ఏమో మరి ఎందుకుందో మొత్తం జగత్ కిందలో ఉన్న బట్టి నా ప్రారంభం ఇలా ఇప్పుడు మీరు లెక్క వేయండి ఎలా క్యాల్కులేట్ చేస్తారో చూస్తాం వెబ్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 ఏక గ్రహముల వాళ్ళు అనుభవిస్తున్నాడా అయితే చుట్టుపక్కల వాళ్ళందరూ కలిసి సహకరించడం వల్ల అనుభవిస్తున్నాడా ఎందువల్ల అనుభవిస్తున్నాడు ఈ సుఖాన్ని అని ఇంకా ఏవో కూడా కొన్ని అంశాలు జత చేసి ఏ కారణం చేత మీడు ఈ సుఖాన్ని అనుభవిస్తున్నాడు అంటే అలా నిర్ధారణ చేయడం కష్టమయ్యా అవన్నీ కూడా ఈచ్ ప్లేస్ ఏ పార్ట్ ఈచ్ ప్లేసే పార్ట్ అని మీరు అలా తప్పించుకునే సమాధానం చెప్పద్దు మీరు ఖచ్చితంగా అన్ని ఎవ్రీథింగ్ ప్లేస్ ఏ పార్ట్ no నో డౌట్ అబౌట్ ఇట్ అంటూ but one thing can you clearly point out one thing థింగ్ అంటే suppose సపోజ్ ఇవాళ పొద్దున్న ఐ ఎంజాయ్ డే సమ్ నైస్ బ్రేక్ఫాస్ట్ ఐ ఎంజాయ్ అంటే ఇప్పుడు దీనికి కారణం ఏమిటి అంటే సూర్యోదయం అయింది కాబట్టి ఇది వ్యాసంకాలంగా ఉంది కాబట్టి ఈవేళ వెదర్ ఇలా ఉంది కాబట్టి ఇలా మొదలెట్టద్దు మన రాజశేఖర రెడ్డి గారు ప్రభుత్వం నడుస్తుంది కాబట్టి అలాగా డిస్టెంట్వి దగ్గరవి దూరాన్నివి పెట్టద్దు వన్ థింగ్ మీరు క్లియర్ కట్గా పాయింట్అవుట్ చేయగలరా అంటే ఎస్ వాట్ ఈస్ దాట్ ఎవరో ఒక అమ్మగారికి నాకు బ్రేక్ఫాస్ట్ మంచిది పెట్టాలనే సదభిప్రాయం కలిగింది ఆవిడ తయారు ఇచ్చారు దట్ ఈస్ ది వన్ థింగ్ అలాగే చెప్పాల్సి ఉంటుంది పోనీ మరొక్కటి కూడా చెప్పండి దట్ ఈస్ క్లియర్ ఆబ్వియస్ జస్ట్ టెల్ వన్ మోర్ థింగ్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 దాన్ని కర్మసిద్ధాంతం ఉంటుంది కాబట్టి మనం పొందేటువంటి సుఖమైనా దుఃఖమైనా మనం ఇంతకుముందు ఎప్పుడో చేసిన కర్మ వల్లే మనకి లభిస్తుంది ఏ కర్మ వల్ల వచ్చిందంటారు ఈ సుఖం చెప్పడం కష్టం చెప్పడం సంభవం కాదు చెప్పక్కర్లేదు ఇది ఎక్కడ చెప్పక్కర్లేదండి మీరు మంచినీళ్ళు తాగుతున్నారు ఈ మంచినీళ్ళు ఏ మూతులోంచి వచ్చాయో ఎందుకు ఈ ప్రసంగం శుభ్రమైన అవునా కదో చూసుకుంటే పోతుంది అంతే ఇవి ఎక్కడి నుంచి వచ్చాయి అంటే ఎందుకు ఈ మీమాంస సో కాబట్టి ఎప్పుడో మనం చేసుకున్న కర్మ మంచి కర్మ ఒకటి చేసుకున్నాము దానివల్ల మంచి ఫలాన్ని పొందుతున్నాము ఎప్పుడో చెడు కర్మం చేసామో ఈ చెడు ఫలాన్ని పొందుతున్నాము అంటే అర్థం ఏంటి మానవులు కర్మ బంధింపబడి ఉన్నారు సకల ప్రాణులు కూడా పోనీ కర్మ ఈ విధంగా బంధించేస్తుంది పుణ్యము బంధమే పాపము బంధం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 ఈశ్వరుని దగ్గరికి తీసుకెళ్ళి సందర్భంలోనే కర్మయోగము అనే మాట కుదురుతుంది యోగము అంటే ఈశ్వరుణ్ణి చేరుకునుట కర్మ బంధిస్తే మరి కర్మయోగం అనేందుకు వచ్చింది అంటే కర్మ వలన నుంచి బయటపడచ్చు అయితే కర్మ వలన నుంచి బయటపడే మాట అయితే మరి అందరూ కర్మ చేస్తూనే ఉన్నారు కదా కర్మయోగ కర్మబంధం నుంచి ఎందుకు బయటపట్టలేదు నేను ఇంతకుముందు కర్మలు చేయలేదు ఆయమే చేశాను కదా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 వాడికి భగవంతుడు ఒక దుస్థితిలో పెట్టిన మాట వాస్తవమే కానీ ఆ పరిస్థితిని దాని గురించి దుఃఖిస్తూ కూర్చుని మరింత పరిస్థితిని చెడగొట్టుకుంటే వాడి జీవితాంతం జైల్లోనే ఉంటాడు వాడు బయటికే రాడాసం కానీ ఒక్క పిసరు వివేకం కనుక తెచ్చుకుంటే వాడు ఆ జైలుని వాడు ఆ పరిస్థితిని తనకు అనుకూలంగా తీర్చుకుని తీర్చిదిద్దుకుని వాడు ఎంతటి అభివృద్ధికైనా రావచ్చు నేను ఒక ఒక బయోగ్రఫీ ఒకటి చదివాను అమెరికాలో ఒక బ్లాక్ హీరో అతని జీవిత చరిత్ర చదివితే చాలా ఆశ్చర్యం వేస్తుంది ఇట్స్ ట్రూ స్టోరీ డాక్యుమెంటరీ అనమాట చూశాను అతను హీ వాజ్ ఛార్జ్డ్ విత్ మర్డర్ ఒక స్టోర్ రాత్రిపూట స్టోర్ మీద అటాక్ చేసి ఆ స్టోర్ని నడిపిడు ఎవడో ఒకడు ఉంటాడు వాడిని గన్ పెట్టి కాల్ ఆ స్టోర్లో ఉన్న ధనాన్ని పట్టుకుని వెళ్ళిపోయారు అవ్వడం ఆ వెళ్ళిపోయిన వాళ్ళు బ్లాక్ బ్లాక్ పీపుల్ బ్లాక్స్లో కొంత క్రైమ్ ఎక్కువ ఉంటుంది సో ఆ ఫేస్ డిస్క్రిప్షన్ని దాన్ని బట్టి సర్కమ్స్టాన్షియల్ ఎవిడెన్స్ ఆ చుట్టుపక్కల వీడు ఉన్నాడు ఆ టైంలో ఆ రోడ్డు మీద నడుస్తున్నాడు వీడు వీడిని పట్టుకున్నారు పట్టుకుని అరెస్ట్ చేశారు వీడు నేనే పాపం అరగను బాబోయ్ అంటాడు కాదు నువ్వే చేసేవని మొత్తానికి జురి ఎవిడెన్స్ ఇది అది అంతా కలిపి వాళ్ళని